ట్రై చేసి చూడండి ఒక చిట్కా గృహ చిట్కా అంటారు చూసారా అలా యూ కెన్ ట్రై దాట్ సో మళ్ళీ చిమ్మిరి తగ్గిపోతుంది మళ్ళీ మీరు కొనసాగించారు ఒకవేళ అయిపోయింది అనుకోండి జ్ఞానం సమస్య లేదు లేచి మన మనం చూసుకుంటాం కాబట్టి ఆ రకమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి మొట్టమొదటి ఆరంభంలో కాళ్ళ దగ్గర చిమ్మిరెక్కడం తర్వాత మరొకటేమొస్తుందంటే నడుము బ్యాక్ పెయిన్ అంటే లోవర్ బ్యాక్ పెయిన్ నడుము కొంచెం నొప్పి పెట్టినట్టు అనిపిస్తుంది ఆ నొప్పి అది పెద్ద నొప్పిలో లెక్క కాదు అని మీకు సుఖానికి మరిగి ఉంటుంది దేహం అందు గురించి అది తన సుఖాన్ని తాను ఆ కులాసగా కులాసా జీవితానికి అలవాటుపడి ఉండడం మూలంగా ఆ కులాసాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక బాడీ అటువంటి వేషాలు ఇవ్వవేస్తూ ఉంటుంది దానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు ఏమైపోదు ఇంతట్లోకి ఆ మాత్రం నొప్పి పుట్టినంత మాత్రాన్ని ఇంతట్లోకి మీరేమీ ఏమేమి అయిపోరు నథింగ్ విల్ హ్యాపీ ఉండని ఆ నొప్పు ఉంటే ఏం పర్వాలేదు అనే ధోరణి అవలంబలమో చూసుకోండి ఈ ఆ స్వామికి అలా చెప్పాడని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన అలా చెప్పాడు అండి గురించి స్థితికి వచ్చానని మళ్ళీ నా మీద సుంకు వేశారు అలాంటివి మీ సౌకర్యాన్ని మీరు చూసుకోండి ఓపీసర్ అంత నొప్పు ఉంటే అది పెద్ద విషయం కాదు దానికోసం మీరు ఊరంత హడావిటి చేయక్కర్లేదు ఏమైపోతుంది ఓపీసర్ అంత నొప్పు ఉంటే ఏమైపోతుంది ఉండని పోతుంది అదే పోతుంది అనే స్థితి తర్వాత ఆ పెయిన్ ఏదైనా చిన్న పెయిన్ ఉందనుకోండి దాన్ని యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి దాన్ని మానసికంగా రిజెక్ట్ చేసి రెసిస్ట్ చేస్తే అది మరింత నొప్పిగా అనిపిస్తుంది కాబట్టి పర్వాలేదు అనే ధోరణితోటి ఉత్సాహంగా ఉత్సాహం అదే మరి ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నారనుకోండి ఆడుతుంటే చిన్న నొప్పి అనిపిస్తుంది మధ్యలో అనిపిస్తే ఆ అడ్డం అనేసి వచ్చిస్తారా ఆయన ఒక్కదేమైన తర్వాత చూసుకొచ్చి ఆడేస్తారా అలా పిల్లలు అలా ఆడుకుంటారు ఆ విధంగా అటువంటి ఉత్సాహంతో మనం ముందుకు వెళ్ళాలి స్థిర సుఖమాసనం తర్వాత ఈ ఆసన శబ్దానికి ఇంకా బాగా ముందుకు వెళ్ళి లోప సచ్చిద్పంగా నిలిచి ఉండుట ఆసనం అంటే ఆస్థే సద్రూపంగా నిలిచి ఉండుట అది ధ్యానంలో చిత్త ఏకాగ్రత వచ్చినప్పుడు మనస్సు విలీనమైపోతే మీరు సచ్యిత్ రూపంగా నిలిచి ఉంటారుఫుల్ బీయింగ్ అని సచిత్ అంటే ఉండడం ఎలా ఉండడం తనంత తానుగా తెలుస్తూ ఉండే ఉనికి స్వయం ప్రకాశమైన సత్తా ఆ పదంలా గుర్తుపెట్టుకోవాలి సత్తా అంటే ఉండుట ఉనికి ఉండుత ఎటువంటి ఉనికి తనంత తానుగా ప్రకాశిస్తూ ఉండేటువంటి సత్తా సత్ చిత్ అస్యద్ రూపంగా ఉండడం ఆ సచ్య రూపంగా ఉండడంలో ఒక ఆనందము కలదు దాన్ని ఆత్మానందము అంటారు ఇప్పుడు ఏదైనా చూస్తే ఆనందం ఏదైనా తింటే ఆనందం ఏదైనా వింటే ఆనందం ఏదైనా దొరికితే ఆనందం అది కాదు ఇది ప్రాపంచిక విషయాల వల్ల కలిగేటువంటి ఆనందము అది వచ్చిపోయేటువంటిది అది కాదు మనం ఏ ఆనందం గురించి మాట్లాడుతున్నామంటే మన స్వరూపభూతమైన ఆనందం బయట వాటితో సంబంధం లేకుండగా నేను నేనై ఉండగా నేను నాతో నా యందు నేనుగా ఉండగా ఒక పూర్ణత్వం ఏదైతే అనుభవానికి వస్తుందో దాన్ని ఆనందము అంట సు ఆనంద సచిదానంద ఆ స్థితికి చేరుకుంటే దాన్ని ఆసనం అంటారు స్థిర సుఖమాసనం ఇప్పుడు మనం తరచుగా విఠల అనే పేరు వింటూ ఉంటాం విఠల అంటే విఠల విఠల విఠల విఠల పాఠలని జ్ఞానము జపముదీ చేస్తారు విఠల అంటే అర్థం ఏంటి విత్ స్థల అష్టునాష్ అథకారం థకారం విత్ స్థల ఏదైనా చిన్న చిన్న తేడా ఏమైనా ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి ఆ సకారం పోతుందండి విత్ స్థలాలో ఆ సకారం రెండు రెండు తక్కి తాకి మధ్యలో పడిన సకారం ఇంకా అదేం గుర్తు ఉదస్థ స్తంభో పూర్వస్యా అని ఏదో సూత్రం ఉంది దాని ఆ సకారం పోతుంది విత్ స్థల అయితే పోయినా ఉన్నట్టుగానే లెక్కేసుకుని మీరేమో స్టూనాష్ఠుఃల అవుతుంది ఓకే విత్ అంటే చిట్ అన్న అర్థం విద జ్ఞానే తెలివి ఎరుక విత్ ఎరుక వేణి యొక్క ఎరుక స్థల స్థల అంటే స్థిర అని అర్థం స్థలము అంటే ఏంటండి స్థలం ఉందా మీకు సిటీలో ఏమన్నా స్థలం ఉందా అంటారు స్థలం ఉందంటే అర్థం ఉందంటే అది ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది కథలదు దాన్ని స్థలం కూడా కదలకుండా స్థిరంగా ఉండి దాన్ని ఎక్కడైనా స్థిరము అన్నా స్థలము అన్న అవన్నీ ఒక చోట నుంచే వచ్చేయండి స్థా గతి నివృత్తం వరేధాత నుంచి వచ్చేసి కదలి కలేనిది అక్కడ నుంచి వచ్చేది స్థాష్ట అవుతుంది స్థాస్థా అవుతుంది స్థితి స్థిరము స్థలము ఇవన్నీ సేమ్ కాబట్టి విఠల సో విఠలుడంటే ఎవరు పాండురంగ విఠలుడు ఎవడు ఈ పాండురంగ విఠలుడంటే ఎవరు విఠలుడంటే సచ్చిద్ ఆత్మయే విఠలుడు విత్ అంటే చిత్ స్థల సో స్వయం ప్రకాశమైన సత్త అది విఠలుడు కాబట్టి విఠలుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అక్కడ ఉన్న పాడు రంగుడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆత్మరూపుడై ఉన్నాడు ఆత్మరూపుడుగా ఉంటాడు ఇప్పుడు మీరు ఎవరైనా ఆఫీసులో ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారనుకోండి మీరు ఆఫీసులో ఉన్నారు ఎలా ఉంటారు ఆఫీసులో భార్యగా భర్తగా కొడుకుగా తండ్రిగా అలా ఉంటారా ఉన్నారు మరి ఎలా ఉంటారు ఆఫీసర్ ఉంటారు అదే రకంగా ఆ పాండురంగుడు అక్కడ సర్వ జగత్కారణమైన పరంపర శ్రీకృష్ణ రూపంగా ఉన్న పాండురంగుడు ఇక్కడికి ఇక్కడ ఎలా ఉంటాడు మళ్ళీ అదే శ్రీకృష్ణుడు వచ్చేసి ఇక్కడ దూరిపై ఉన్నాడని కాదు ఆత్మరూపుడుగా ఉంటాడు ఆ రూపం అంటే సచ్చిద్ రూపంగా ఉంటాడు అదే అన్నాడు ఆయన గీతలో పదోధ్యాయంలో అహమాత్మా గు సర్వభూతాశయ స్థిత సకల ప్రాణుల యొక్క హృదయంలో స్థిత గట్టిగా కదలకుండా నిలిచి ఉన్నాను స్థలం ఉందంటారు చూడండి ఎక్కడుందండి స్థలం అంటే మా హైదరాబాదులో స్థలం ఉంది ఆ రకంగా హృదయంలో స్థలం ఉంది ఎవరికి పాండురంగడికి ఇక్కడ స్థలం ఉంది ఏమిటి ఆ స్థలము విత్ స్థల అంటే స్వయం ప్రకాశ సద్రూపుడై ఉన్నాడు అది విఠల అది ఆసనం మీరు విఠల స్వరూపంగా సచిద్ రూపంగా ఉంటే దాన్ని ఆసనము అంటారు అంచేత విఠలుడు ఇలా వంకరగా ఉండడు అలా ఉంటాడు ఎప్పుడైనా చూసారా విఠలాన్ని ఇలా ఉంటాడు కాబట్టి మీరు కూడా అలా ఉండాలని అభిప్రాయం కాదు మీరు ఇలా ఉంటే సరిపడుతుంది కానీ ఇక్కడ స్థిరత్వం చలత్వం కాదు ముఖ్యం కాబట్టి ఆ విధంగా ఆసనాన్ని ఆసనాన్ని గురించి చాలా విషయాలు చెప్పాను తర్వాతి శ్లోకంలో మళ్ళీ దీని గురించి ఇంకా కొన్ని విషయాల్ని మీకు తెలుపు చేస్తా సో ఈ ఆసనాన్ని మనం అభ్యాసం చేయాలి అభ్యాసం చేసి దాన్ని జయించాలి అంటే ఎవరో మా గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఆయన నెత్తమించబెడితే మాకు అన్నీ అయిపోతూ ఉంటాయండి ఇలాంటి వేషాలు మీకు అలాగే ఏమీ అయిపోదు డెంట్ హ్యాపీన్ లైక్ దాట్ ఆత్మనాత్మానం ఉద్ధరే మిమ్మల్ని మీరు ధరించుకోవాలి కానీ గురువుగారు నెత్తికి చేయబడితే మీకు ఉద్ధారే ఉంటుందండి ఉంటే ఆశీర్వచన ఉంటాయి ఇంక ఉత్సాహ శక్తిని ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప అంతకుమించి ఇంకేమి ఉండాలి కాబట్టి మీరే దీన్నంత అభ్యాసం చేసి అనుభవానికి తెచ్చుకోవాలి ఓకే ఆసనంలో కూర్చున్నారు కూర్చుని ఏం చేయాలి ఏకాగ్రం మనస్కృత్వా మనస్సునే ఏకాగ్రం చేయాలి మనస్సుని పది చోట్లకి పరిగెత్తి ఇట్లా అలాగే ఉంటుంది సంసారం అంటే ఒక చోటు నుంచి మరోచోటకి మరో చోటుకి పరిగెడుతూ ఉంటుంది అది మనస్సు అంటే ఇప్పుడు చూడండి నేను ఇలా చూశాను ఆ ఫోటో కనపడింది ఇలా చూశాను ఆయన కనపడ్డారు అలా చూశాను ఆ అమ్మగారు అలా చూస్తే రోడ్డు మీద స్ఫోటర్ మీద వెళ్తా ఎవడో కనుపడ్డాడు ఎంతసేపు పట్టిందండి మూడు సెకండ్లలో అరడదని దృశ్యాలు మారే మనస్సు మారిపోతూ ఉంది ఎక్కడ ఏకాగ్రత ఎక్కడుంది ఏకాగ్రత లేదు కాబట్టి అలాగా బహు దిశలలో పరిగెత్తటువంటి మనస్సుని మనం పికప్ చేసి దాన్ని పట్టుకుని ఏకాగ్రము చేయగలము ఇది ధ్యానము అంటే ధ్యాన యోగం మనస్సు ఏకాగ్రం చేసినట్లయితే ఏమవుతుంది విలీనమవుతుంది రిజాల్వ్ అయిపోతుంది రిజాల్వ్ అయిపోతే ఏమవుతుంది ఏమవుతుంది విఠలుడై విఠల విఠల విఠల కాబట్టి విఠలాన్ని పైకి అనడం ఒక పరిస్థితి ఆ విఠల తత్వాన్ని తనలో ఆవిష్కారం చేసుకోవటం ధ్యాన యోగం యొక్క ప్రయోజనం కాబట్టి ఏకాగ్రం మనఃకృత్వ యత చిత్త ఇంద్రియ క్రియ ఆ మనస్సును ఏకాగ్రం చేసే పద్ధతి ఏమిటి చిత్త క్రియలు ఇంద్రియ క్రియలను మీరు నియమించవలను వాటిని పట్టుకొనవలను ఇంద్రియ క్రియలు అంటే ఎలా ఉంటాయి కన్ను ఒక ఇంద్రియము అదేం చేస్తూ ఉంటుంది ఇటు అటు చూస్తూ ఉంటుంది చూడడం మానేయండి అలాగా అరమోడుపు కన్నులతో చూడడం మానేసి ఉండండి అక్కడికి రూప ప్రపంచం అంతా కూడా షతాఫ్ కదా తర్వాత శబ్దాలు వినపడుతూ ఉంటాయి అంటే ఏం చేయాలి ఇప్పుడు చెవుల్లో దూదులు పెట్టుకోవాలా కాదు చెవుల్లో దూదులు పెట్టుకుంటే లోపల నుంచి మనం వాయు చూస్తుంది దానివల్ల మీకు మరింత డిస్ట్రాక్షన్ అయిపోతుంది కాబట్టి లోపల దూదులు కాదు పెట్టుకోవాల్సింది మరి ఏం చేయాలి దీనికి ఒక రహస్యం ఉంది మనం ధ్యానం చేసేప్పుడు నేను ఇలాంటివన్నీ కూడా మీకైతే అభ్యాసం చేస్తూ ఉంటాను సో దాని పద్ధతి ఎలాగంటే బయట మీకు ఏ శబ్దం వినపడ్డా ఆ శబ్దాన్ని మానసికంగా దాన్ని విరోధించకూడదు రెసిస్ట్ చేయకూడదు ఏదైనా శబ్దం వినపడింది అనుకోండి శబ్దం వినపడగానే ఇది కూడా ఈ శబ్దం వేసుకు చాలా రాంగ్ శబ్దం రాంగ్ సౌండ్ డిస్టర్బింగ్ సౌండ్ రాంగ్ అంటే డిస్టర్బింగ్ అని అర్థం డిస్టర్బ్ మన పరిస్థితిని అలజడించి కలిగించే సౌండ్ మనకి ఏకాగ్రతని చెడగొట్టే సౌండ్ శబ్దము అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో ఆ క్షణంలోనే ఏకాగ్రత చెడిపోతుంది ఏకాగ్రత చెడిపోయింది అలా అనుకుంటుండగానే ఏకాగ్రత చెడిపోయింది కాబట్టి ఇప్పుడు మీ ఏకాగ్రతను ఆ సౌండ్ చెడగొట్టిందా లేక ఆ సౌండ్ని విరోధించి మీరు చెడగొట్టుకున్నారా మీరే జడగొట్టుకున్నారండి ఆత్మనాత్మన ముద్దరే సరే అయితే ఇంకేమి స్వామికి మీరు రెసిస్ట్ చేయకండి మేము అలరి చేస్తూ ఉంటాం లేకపోతే డబ్బులు గడపడి చేస్తూ ఉంటాం క్లాసులో అని అలా మాత్రం వద్దండి దానికి అన్వయించకొద్దు మీరు ఇంటి దగ్గర కూర్చొని ధ్యానం చేసేప్పుడు మాత్రమే ఈ ప్రిన్సిపల్ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు అని ఓ సాను ఉంటుంది ఎనీవే కాబట్టి అలాంటి సౌండ్స్ ఏదైనా వస్తే మీరు ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు అప్పుడు వెంటనే కళ్ళు తెరిచి హే ఏం మాట్లాడుతున్నావు మాట్లాడకుండా నేను ధ్యానం చేసుకుంటున్నాను అది వాళ్ళ మీద కోపడి మళ్ళీ కళ్ళు మోసుకుని ధ్యానం చేసుకున్నారని ఇప్పుడు మీరు ధ్యానం కుదిరినట్ట చెడినట్ట చెడింది ఎందుకు చెడింది మీరు వాళ్ళ మీద కోపడడం వల్ల చెడింది కానీ వాళ్ళు చేసిన సౌండ్ వల్ల చెడలేదు అది కాబట్టి మీరు ఆ రెస్పాన్స్ ఎలా ఉండాలంటే నెగిటివ్ రెసిస్టింగ్ రెస్పాన్స్ ఉండకూడదు ఏ కూడా రెసిస్ట్ చేయద్దు ఏ శబ్దం వచ్చినా కూడా దాన్ని పట్టించుకోవడం మనసు ఉపేక్షా దృష్టి దాన్ని సపోర్ట్ చేయద్దు రెసిస్ట్ చేయొద్దు అప్పుడేమవుతుందంటే సహజంగానే ఇంకా శబ్దాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం మానేస్తాయి అది సో ఆ విధంగా తర్వాత ముక్కు అన్ని ఇంద్రియాలు కవర్ చేసుకుంటూ వస్తున్నా చక్కటి ఒక అరవదన అగరబత్తీలు వెలిగించి కూర్చున్నారనుకోండి ఈ అగరబత్తీల వాసనే తెలుస్తూ ఉంటుంది ఇంకా మనస్సుకి ఏకాగ్రత ఉంటుంది పైగా ఈ అగరబత్తీలను ఎవరికే అధికంగా వెలిగిస్తే కంఠం పోతుంది తర్వాత లంగ్స్లో అది డిపాజిట్ ఈ కెమికల్స్ అన్ని వెళ్ళి ఆస్టమాటిక్ ఆ బ్రాయల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి అలాంటి అగరబత్తిలో వేవద్దు ధ్యానం ముందే పెట్టేస్తాం అసలు అగరబత్తి వద్దు ముందు దేవుడికి భక్తుడిగా అనుసంధానం అని కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అలాగేం కాదు సో అది ఉంటే అగరబత్తిలు ఎక్కువ అమ్మడం కోసం అలా అంటారు అది దాన్ని సీరియస్గా తీసుకుని అవన్నీ కొనుగోట్టుకొచ్చాడు అనుకోండి నేను దేవుడికి దీప ధూప పూజ చేసే రోజుల్లో ధూప మా ఘ్రాపై ఆమె అన్నప్పుడు తీసేవాడిని అగరబత్తి తీసి అది ఆ దీపానికి పెట్టి వెలిగించేసి ధూప మా ఘ్రాపయ్య మళ్ళీ నీళ్ళలో ముంచి లోపల పెట్టేసేవాడిని ఒక్క అగరబత్తి నాకు మూడు మాసాలో నాలుగు మాసాలో పూజకొచ్చింది ఒక్క అగరబత్తి అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఖరీదైన అగరబత్తిలో కథ వెలిగిస్తే దేవుడికి బాగా ప్రీతి అనుకుంటారు ఇలాగంటే వేషాలు వేయొద్దు ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా దేవుడిని ట్రీట్ చేయడం మానేస్తే మంచిది కాబట్టి ఎవరికో లంచం పెట్టినట్టుగా ఆ ధోరణి పనికిరాదు అహముచ్చారు చే ద్రవ్యై క్రియోత్పన్నుషేర్చితోర్చాయా భూతగ్రామావమానిన అని కపిల దేవభూతి సంవాదంలో కపిల భగవానుడు అంటాడు దేవహూతి అమ్మ దేవహూతి తల్లి ఆవిడ ఆవిని ఉద్దేశించి చూడు నన్ను ఒక విగ్రహం ఒకటి పెట్టి అర్చ అర్చ అధ్యాయా అర్చా విగ్రహం ఓ విగ్రహం ఒకటి పెట్టి ఖరీదైన ద్రవ్యాలన్నీ పట్టుకుని ఎక్కువ ద్రవ్యాలతోటి ఆ విగ్రహాన్ని నన్ను ఆరాధించేస్తే నేను సంతోషపడిపోతానని చెప్పేసి అనుకుంటున్నాను ఏమో జనమో అలాగే నేనేం సంతోషపడ్నం అని ఉంటాడు న తుష్యే అర్చిత అత్యాయ భూత గ్రామాల లివింగ్ గాడ్ ఓ పశువులో ఓ బిచ్చగాడిలో ప్రతి మానవుడిలో ప్రతి పశువులో కీటకంలో ఉండేటువంటి దేవుణ్ణి చూడడం మానేసి ఈ విధంగా ఎక్కువ ద్రవ్యాలతోటి దేవుణ్ణి ఆరాధించేసి దేవుణ్ణి మన బుట్టలో వేసేసుకుందామని అలాంటి అతి తెలివితేటలు మీరు ప్రయోగిస్తే అది వర్కౌట్ కాదు ఈ అతి వల్ల ఏమీ ఉపయోగం లేదు కాబట్టి కట్టలు గట్టలు అగర తెలిగించేసి దేవుణ్ణి కుషామత చేసేసి లాభాలు పొందేద్దామని ఈ ప్రయత్నం మానేసి అగరబచ్చి వెలిగించవద్దు ఏమంటాయి ఎందుకంటే అగరబత్తి వల్ల ధ్యానానికి ముక్కు ఒక ఇంద్రియము అది పని చేస్తూ ఉంటుంది ఒక ఇంద్రియం పని చేస్తు ఉంటే మీరు ఇంద్రియ ఉపసంహారం ఏమి చేస్తుంది అగరబత్తి వద్దు తర్వాత క్రీములోవి రాసుకుని ధ్యానం చేయొద్దు ధ్యానం అయిపోయిన తర్వాత క్రీములోవి రాసుకుని ఏమైనా ఉంటే అప్పుడు రాసుకోవచ్చు ఎందుకంటే ఆ క్రీముల్లో సెంటు ఉంటుంది ఆ సెంటు మీకు ఇలా కూర్చోదని ఆ సెంట్ వస్తుంది ఎందుకంటే మనస్సు ఏకాగ్రం చేసి పెడతారు కదా ఆ సెంటుని అంతదాకా పట్టించుకోదు కానీ ఎప్పుడైతే మనస్సు ఏకాగ్రం అయిపోతుందో ఆ సెంట్ బాగా పవర్ఫుల్గా ఆమె మనస్సెంట్ వెరీ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అండి దాన్ని మీరు ఏకాగ్రం చేశారంటే అది అత్యంత సూక్ష్మమైన విషయాన్ని కూడా పట్టిస్తుంటుంది కాబట్టి ఓహో దిస్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ వండర్ఫుల్ అనిపిస్తుంది మనసు పడుతుంది దాకా పట్టించుకోదు కానీ మిగతా అన్నీ డ్రాప్ అయిపోయితే అది ఒక్కటే తర్వాత మీ పక్కన ఇంకొకటి కూర్చుని ధ్యానం చేస్తున్నాడు అనుకోండి ఒకప్పుడు మీరు పెట్టుకున్న ఫ్రాగ్రెన్స్ పెర్ఫ్యూమ్ మీకు తగలదు అది పక్క వాడి నాకు ఒకళ్ళు నన్ను కంప్లైంట్ చేశారు నా దగ్గర నేను ఏదో యోగా క్లాస్ ధ్యానం క్లాస్ కండక్ట్ చేస్తుంటే కాబట్టి ఈ పక్కన ఉన్న వాళ్ళు ఈ థీమ్లు రాసుకొస్తున్నారండి ఇలా కూర్చునేప్పటికీ మన ఆ ఏకాగ్రం అయిపోయి నోట్స్ చాలా జట్ చాలా రిఫైన్ అయిపోతుంది మనస్సు ఏకాగ్రం ఆ పెర్ఫ్యూమ్ మాకు బాగా తెలిసిపోతుందండి డిస్ట్రాక్షన్ అవుతుందని నేను చెప్పారు నాతో వచ్చి అప్పుడు నేను ఆ రోజు సత్సంగంలో అమ్మా మీరింక అమ్మాయ మీరు ఇంక పెర్ఫ్యూమ్లు మానేసి ధ్యానం అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత పెర్ఫ్యూములు రాసుకోండి అని చెప్పారు కాబట్టి ఇంద్రియ ఉపసంహారం దగ్గర ఎక చిత్త ఇంద్రియ క్రియ ముక్కు విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించి ముక్కు సుగంధ ద్రవ్యాలు ఇవి ఏం లేకుండగా ముక్కు డిస్ట్రాక్షన్ అవ్వకుండా చూసుకోండి అది నేను చెడు వాసన అవద్దు సువాసన అవద్దు నిర్వాసన ఏ వాసన లేని స్థితిలో ఉంటే సరిపడుతుంది కాదండి మాకు డిస్ట్రాక్షన్ అవ్వట్లేదంటే పర్వాలేదు మీరు చూసుకోండి ఈ వర్క్ ఇట్ అలాగే చర్మము ఈ లూజు క్లోత్స్ కట్టుకుంటే మంచిది బెల్ట్ పెట్టుకుని అలాంటివి కాకుండా లూజుగా పెట్టుకుంటే సరిపడుతుంది ఇలా విభూతి పెట్టుకుంటే సెంటెడ్ విభూతిని అమ్ముతారు అక్కర్లేదు సెంటెడ్ విభూతి అక్కర్లేదు మామూలు విభూతి సరిపడుతుంది సో ఇలాగంటివి సో ఈ విధంగా ఈ బాహ్యం నుంచి మనం విరమించేసుకోవాలి అందుకోసమని వీటిని అన్నింటినీ మనకు అడ్డు రాని విధంగా తయారు చేసుకోవాలి అక్కడికి దేహము ఇంద్రియాలు ఏంటండి ఇంకా ఇంద్రియాలు కాళ్ళు చేతులు పూర్తిగా కదపకూడదు ధ్యాన సమయంలో ఎలాగో కదపకూడదు మిగతా కూడా ఇలా ఇలా అంటూ ఉండటం చేతితోటి ఇక కాగితం తీసి దాన్ని నాలుగు మొక్కలు చేస్తూ ఉండటం అలాంటి పనులు చేయకూడదు మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు నేను టేబుల్కి ఒకరు కూర్చున్న పుస్తకాలు ఉండి ఆయన రాగానే అవన్నీ తీసి కింద పెట్టి ఎందుకంటే ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ స్వామిజీ అంతా బాగానే ఉందా అని ఆయనకి తెలియకుండా అసంకల్పిత ప్రతీకార చర్య అన్నట్టుగా పుస్తకం తీసి దీన్ని ఇలా నలిపేసి చింపేసి ఇలా ఎలా చేసి అయ్యయ్యో సాదే అండి అనేవాడు తర్వాత అటువంటి లక్షణాలు ఉండ పనులు చేతులు కాళ్ళు వాటిని అలా కదపకూడదు కాళ్ళు కలిపేమో అంటే అది ఒక లక్ష్యం వైపు శుద్ధిగా ఉండేట్లగానే కలపాలి అలాగే చేతులు కదిపేమో అంటే ఒక పని చేసి దానికోసం కదపాలి కానీ ఉరికే ఉగుసుపోకకి చేతులు కాళ్ళు కదుపుతూ ఉండటం అది మామూలుగానే మానేసేయాలి ధ్యానం సమయంలో అసలే ఉండకూడదు ధ్యానం చేసుకుంటే దురద అది వేస్తుంది అప్పుడు ఏం చేయాలి ఏం చేయద్దు దురద వేస్తే దాన్ని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయాలి దొరద వేసినప్పుడల్లా గోపుకుంటాను అని కనుక మీరు ఒక నిర్ణయం చేసి కూర్చుంటే ధ్యానం చేస్తున్నంతసేపు ఏదో దొరద వేస్తుంది ఉంటుంది ఎందుకంటే మనస్సు ఏకాగ్రం అయిపోతుంది కదా మనస్సు ఎప్పుడైతే ఏకాగ్రం అయిపోయిందో స్పర్శేంద్రియానికి చాలా పవర్ఫుల్గా అయిపోతుంది చిన్న తేడా వచ్చేప్పటికి కూడా మీకు తెలిసిపోతుంది మామూలు ఇప్పుడు పక్కవాడితో మాట్లాడుతుంటే ఇవేమీ తెలియకుండా పోతాయి మనస్సు ఇంకో చోట ఉంటుంది కనుక ఇప్పుడు ఎప్పుడైతే ఏకాగ్రమైందో ఇది ఎక్కడ దొరదవేస్తోంది అని అలా మొదలుపెట్టారనుకోండి ఇంకా ఇది గొప్పకోవడమే సర్ప కాబట్టి ఇగ్నోర్ చేస్తే ఇట్ అండర్స్టాండ్స్ మీరు ఇగ్నోర్ చేసేస్తే అది సబ్సైడ్ అయిపోతుంది ఇలాంటివన్నీ సెటిల్ చేసుకుంటూ వచ్చాం లేదా చిత్త ఇంద్రియాల వరకు వచ్చాం ఇప్పుడు ఇంకా చిత్తం దగ్గరకు వచ్చాం ఇప్పుడు మనస్సు దగ్గరకు వచ్చాం అసలైనది ఇప్పుడు పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చినప్పుడు మనస్సు వీరి మనస్సుకి ఏకాగ్రం చేస్తే అక్కడికి ధ్యానం సిద్ధించినట్టు అవుతుంది మనస్సును ఎలాగ ఏకాగ్రం చేయటం మనస్సును ఏకాగ్రం చేయటానికి ఏవో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి వాటిని ఉపయోగించి మనస్సును కూడా ఏకాగ్రం చేసుకోవటం మంత్రం కూడా ఒక టెక్నిక్ మనస్సును ఏకాగ్రం చేసే పద్ధతిలో మంత్రాన్ని కూడా ఒక ఆలంబనంగా మనం వాడుకోవచ్చు శబ్దాన్ని ఆలంబనంగా వాడుకుంటే ఒక యాంకర్ అంటారు ఆలంబనం ఉంటే యాంకర్ అలా వాడుకున్నట్లయితే అది మనస్సు ఉపయోగపడుతుంది అలా చేయొచ్చు సో మంచిగా ఉంటుంది అలాంటి సందర్భంలో మంత్రం మరీ పొడుగ్గా ఉండకూడదు మరి పొడుగైన మంత్రం అయితే అన్ని వర్డ్స్ ఒక వర్డ్ని ఒక పదం ఇంకో పదానికి అలా జంపు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ మనస్సుకి విక్షేపం వచ్చేస్తుంది ఏకాగ్రత సిద్ధించదు కాబట్టి చిన్న మంత్రం రామనామము రామ ఓంకారము గృహస్థులు ఓంకారం చేసే ముందు వారు ఒక నిర్ణయానికి వచ్చి ఓంకారం చేయాల్సి ఉంటుంది మేము ఓంకారం చేస్తాము అని నిశ్చయం చేసుకుని ఓంకారం చేయాలి ఎందుకంటే వైరాగ్యం వస్తుంది ఓంకారం కనుక మీరు శ్రద్ధగా చేసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మీకు వైరాగ్యం వస్తుంది మీకు వైరాగ్యం అభ్యయప్పటి నుంచి మాకు వైరాగ్యం వద్దని మీరు అనుకుంటే ఓంకారం వద్దు కాబట్టి అది సో నన్ను ఒక ఆయనకి ఇద్దరు ముగ్గురు కొడుకులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు బిజినెస్ పీపుల్ అనమాట అదే ఉంది ఎవరు భిక్షకు తీరిస్తే అక్కడికి పోయి భిక్ష చేసి ఉత్సవం సన్యాసులం కదా సో సో ఆయన ఎవరున్నారంటే చూడండి మీరు మాకు సత్సంగం చెప్పాలి అలాగే దాన్నే మహాభాగ్యం చెప్తాను కానీ వైరాగ్యం గురించి మాత్రం చెప్పద్దు ఎందుకంటే మా పిల్లలు ఇప్పుడు ఇప్పుడే బిజినెస్లోను వాటిలోను ముందు ముందుకు వెళ్తున్నారు మీరు ఇంకా మన వాళ్ళు వాళ్ళు పైకి ఉంది మీరు ఈ వైరాగ్యం మొదలెట్టారంటే అది వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంది వైరాగ్యం చెప్పొద్దు అంటే సరే చెప్పండి అండి వైరాగ్యం చెప్పను భక్తి గురించి చెప్తాను అనేదో భక్తి చెప్పి భోజనం చేసి బయటకు వచ్చాను కాబట్టి వైరాగ్యం ఇప్పటి నుంచి అనుకుంటే ఓంకారాన్ని వద్దు అదేమిటండి మేము వైరాగ్యం అక్కర్లేకూడదు మాకు మాకు కావాల్సిందేది అని అనాలి అలాంటప్పుడు ఓంకారాన్ని మీరు చక్కగా ధ్యానం చేసుకోవచ్చు సగుణమునందు ప్రీతి ఓంకారం నిర్గుణము ఓంకారం సగుణంగా కూడా స్వీకరించవచ్చు కానీ ఇంకా సగుణ సాకార గుణం ఒక్కటే కాదు ఆకారం కూడా ఉండాలంటే రామనామము సగుణము సాకారం అని కూడా మీరంటే అవచ్చు కానీ రూపధ్యానం ఉంది శబ్దధ్యానమే రూపధ్యానం మనస్సు ఏకాగ్రం అవటం మరింత కఠినం అది అక్కర్లేదు ప్రస్తుతానికి అక్కర్లేదు అనుకోండి చెసివళ్ళు చేస్తారు చేయమని చెప్పే గ్రంథాల్లో ఉంటుంది కూడా ప్రస్తుతానికి రూపధ్యానం కాకుండా శబ్ద ధ్యానానికే మీరు మీ సాధనని పరిమితం చేయటము అది మంత్రం ఉన్న సందర్భంలో మంత్రం లేకుండగా మనస్సును ఏకాగ్రం చేసే టెక్నిక్స్ ఏవైతే మనం స్లోగా ఇంట్రడ్యూస్ చేసుకుంటామో వాటితోటి కూడా మీరు మనస్సును ఏకాగ్రం చేసి చేయాల్సి ఉంటుంది ఉపవిశ్వాసమే యుతి యోగం ఈ విధంగా యోగాన్ని ప్రేమగా మనం అభ్యాసం చేయాలి ఎందుకు యోగము దీని ప్రయోజనం ఏమిటి ప్రయోజనము లేక లక్ష్యము కూడా మనకు స్పష్టంగా తెలుసుండాలి యోగము ఒంట్లో ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి యోగం చేస్తున్నాను అని అలాగే ప్రారంభం చేయకూడదు ఒంట్లో ఆరోగ్యం ఉన్నది ఎంతకాలం ఉంటుంది ఎప్పటికైనా ఈ ఆరోగ్యం కూడా పోయి ఏదో రోగం వచ్చి దేహం పడిపోవడమే ఖాయం కాబట్టి దేహము నేను కాదు అని దేహాభిమానాన్ని విడిచిపెట్టి ప్రయత్నం చేయాలి కానీ ఆరోగ్యం సిద్ధించాలి కానీ ఆరోగ్యము అల్టిమేట్ ప్రయోజనం కాదు ఆరోగ్యం అల్టిమేట్ ప్రయోజనం కాదు అల్టిమేట్ ప్రయోజనం ఏమిటి అంటే ఆత్మజ్ఞానము లేకపోతే అంతఃకరణ శుద్ధి అని చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఆఫీసులో భోజనం చేస్తున్నారు అనుకోండి లంచ్ చేస్తూ ఉంటారు వర్కింగ్ లంచ్ ఎందుకు లంచ్ ఎందుకు చేస్తున్నారంటే ఆకలిగా ఉందండి భోజనం చేస్తే బాగుంటుంది అందుకోసం చేస్తున్నానని ఎలా ఉంటుందండి అది చెప్పకూడదు ఏమని చెప్పాలి డైబాబాబు ఎలా అంటున్నారు ఏంటంటే లంచ్ పూర్తి చేసేసుకుని సింపుల్ లంచ్ పూర్తి చేసి నేను చాలా వర్క్ చేసుకోవాలి లంచ్ చేయకపోతే వర్క్ సఫర్ అందుకోసం లంచ్ చేస్తున్నాము అని చెప్పాలి కాబట్టి రాత్రి పర్యాయపడికి పడుకుంటున్నారు ఏమిటండీ అంటే అయ్యో అలాంటి అండి పొద్దున్నే ఐదు గంటలు వేసి ధ్యానం చేసుకోవాలి అందుకోసం పడుకుంటున్నాము అని చెప్పాలి అంటే పడుకుంటే చాలా బాగుంటుందండి ముసుగు ఇంకా హ్యాపీగా ఉంటుంది అందుకోసం పడుకుంటున్నాం చెప్పకూడదు కాబట్టి ఎప్పుడు లక్ష్యం అన్నది ఉన్నతంగా ఉండాలి అలాగే యోగానికి లక్ష్యం ఏమిటి బీపీ తగ్గడం కోసం యోగం చేస్తున్నాము అలా చెప్పకూడదు బీపీ తగ్గితే ఏమిటవుతుంది మంచిది బీపీ తగ్గడం కూడా అవసరమే కానీ అది అంతిమ లక్ష్యం కారాదు కాబట్టి దేహారోగ్యం కోసం యోగం చేస్తున్నాము బీపీ తగ్గడం కోసం యోగం చేస్తున్నాము అని అనకూడదు స్వామి వివేకానంద దీన్ని కొంచెం పరుషంగా ఆయన ఆరోగ్యం కోసం యోగం చేయడం ఆయన ఏమన్నాడు దానివల్ల ఏమీ ప్రయోజనం పురుషార్థం లేదు అని ఆయన ఒక దృష్టాంతం చెప్పాడు ఈ బర్జేలు ఉంటాయి చూసారా అవి సాధారణంగా చాలా ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి ఒక బర్జే ఆరోగ్యంగా ఉన్న కారణంగా ఏమి పురుషార్థాన్ని సంపాదించింది అదేవిధంగా దృఢంగా ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన అదేమీ పురుషార్థం కాదు ఆరోగ్యం అన్నది ఒక మెట్టే కానీ అంతిమ లక్ష్యం కాకపోవడం కాబట్టి యోగాన్ని మేము బీపీ తగ్గడం కోసం చేస్తున్నాము కొలెస్ట్రాల్ తగ్గడం కోసం చేస్తున్నాము లేకపోతే ఇంకో దానికోసం చేస్తున్నాము అని లేకపోతే జుట్టు నల్లపడకుండా తెల్లపడకుండా ఉండడం కోసం చేస్తున్నాము ముఖాన్ని ముడతలు పడటకుండా ఉండడం కోసం చేస్తున్నాము ఇలా మొదలెట్టకూడదు ఇవన్నీ ఆనుషంగిక ప్రయోజనాలు ఇవన్నీ వస్తాయి కానీ దానికోసం చేయకూడదు యోగ రామ్ దేవ్ బాబా గారు జుట్టు నల్లగా ఉంటుంది యోగం వల్ల మా జుట్టు కూడా అలా నల్లగా ఉండాలి కాబట్టి మేము కూడా యోగం చేస్తాము అంటే అది ఒక మహాత్ము యొక్క బోధని అది చాలా క్రివియలైజ్ చేశారంటారు అల్పమైన ప్రయోజనం కోసం వాడుకున్నట్టు అలా ఉండకూడదు మరి దేనికోసం చేయమంటారు యోగము ఆత్మవిశుద్ధయే అంతఃకరణ శుద్ధి కొరకు చేయాలి ఏమైనా అంతఃకరణ శుద్ధి అయితే ఏమొస్తుంది ప్రయోగం ఏమిటి ఏమైనా ఆస్తి కొత్త ఆస్తి ఏమైనా వస్తుందా లేకపోతే లాటరీ ఏమైనా జరుగుతుందా లేకపోతే మాకు ఏమైనా భగవంతుడు కొంత మూట ఏమైనా ఇస్తాడా లేదా మా స్టాక్ ఏమైనా పెరుగుతుందా ఏమిటి వస్తుంది అంతఃకరణ శుద్ధి వల్ల కాబట్టి అంతఃకరణ శుద్ధి అంటే ఇలాంటివి ఏమీ కావు అంతఃకరణ శుద్ధి వల్ల మీ హృదయంలో ఆత్మరూపంగా ఉండే విఠలుడు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఆత్మానందాన్ని పొందవచ్చు జీవన్ముక్తుడు కావచ్చు ఈ బాహ్యంలో ఉండే విషయాలు ఎలా ఉన్నా కూడా మీరు ఆంతరంలో ఒక స్థిరత్వాన్ని ఆనందాన్ని ఆవిష్కారం అది ఆ యోగం యొక్క ప్రయోజనం యోగం ఆత్మవిశుద్ధయే భాషకారులు ఏమంటారు చూద్దాము ఇంకా అంటే అభిప్రాయం ఏంటంటే ఇంకా ఆ యోగాన్ని గురించే చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి చెప్తున్నాము త్ర తస్మిన్ ఆసమే ఉపవిశ్యా యోగం యుంజ్యాత్ సమాధానం కుర్యాత్ అది ఆ ఆసనం మీద అంటే ఈ మ్యాక్ట్ ఒక సాపలాది వేసుకున్నారు కదా దాని మీద కూర్చోవాలి హాయిగా ఎలా కూర్చోవాలో ఇంకా తర్వాత శ్లోకంలో వస్తుంది మనం అనుకున్నాం కూడాను కూర్చుని ఏం చేయాలి యోగం నింజాయాత్ యోగమును అభ్యాసం చేయగలను అంటే యోగాన్ని అభ్యాసం చేయడం అంటే ఏమిటి సమాధానం కుండా ఇది శీర్షాసనము మరో ఆసనము వరోవాసనము అవి ఆసనాలు అవి ఆ ఆ టాపిక్ దాన్ని అంటారు ఇక్కడ హఠయోగాన్ని చెప్పట్లేదు అలాగనే హఠయోగాన్ని తక్కువ కూడా టాపిక్ లేదు మీకు శరీర అనారోగ్యాలు ఏదన్నా ఉన్నట్లైతే హఠయోగం చేస్తే ఉపయోగంగా ఉంటుంది ఇక్కడ అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యాన యోగాన్ని చే దాన్ని అది టాపిక్ ఈ ధ్యాన యొక్క లక్ష్యం ఏమిటి సమదృష్టి అది ఆ ఉన్నతమైన ఆకాంక్ష కోసం కాబట్టి ఇక్కడ యోగం నేను అంటే అర్థం ఏమిటి సమాధానం కుర్యాత్ సమాధానము అంటే చిత్త ఏకాగ్రత అది సమాధాన శబ్దానికి అర్థం మనస్సును ఏకాగ్రము చేయుట సో ఆ ప్రయత్నాన్ని మనం చేస్తాము కథం అలా చేస్తారు భాష్యకారులు ప్రశ్న సమాధానం రూపంగా వస్తూ ఉంటారు జట్టును దానికి భాష్యం అని భాష అంటే మాట్లాడుకునే పద్ధతి సర్వ విషయభ్యం ఉపసంహృత్య ఏకాగ్రం కృత మన మనస్సునే ఏకాగ్రము చేయగలను మనస్సును ఏకాగ్రం చేయడం అంటే అంటే అన్ని విషయముల నుండి మనస్సును ఉపసంహారం చేసేయాలి చూడడం మానేసాము శబ్దాల మీద మనస్సు పెట్టడం మానేసాము గంధం మీద మనస్సు తీసేసాము స్పర్శ మీద తీసేసాము తర్వాత ఈ డ్రస్సు అది ఉండడం చేత అది మనకి మళ్ళీ మనస్సుని అది చెదరకుండగా అది అడ్డు రాకుండా అది కూడా చేసేసాము సో ఆ విధంగా మనస్సుని అన్ని విషయముల నుండి ఉపసంహారం చేసేస్తే అలాగే నోట్లో కూడా బబుల్ గమ్ము చాక్లెట్ ఇలాంటివే ఉండకూడదు అది డిస్ట్రాక్షన్ అయిపోతుంది అంటే ధ్యానం చేసి ముందు పెట్టుకుంటారని నా కాదు అసలు ఎప్పుడు నోట్లో ఏమీ ఉండకూడదు అలా నోట్లో ఏదో వేసుకుని అలా అలా నవ్వులతో ఉండడం అది టైం వస్తుంది దాని టైం వచ్చినప్పుడు ఆహారం నోట్లో వేసేసుకోవడం తినేయడం తర్వాత శుభ్రంగా నోట్లు కరిగేసుకోవటం దాన్ని అలా క్లీన్గా పెట్టుకోవడం అంతేగాని ఏదో వేసుకుని అలా అసమానం నవ్వులుతూ ఉంటే అది వెదా చదువుకుని వాళ్ళ లక్షణం కాదు అది అలాంటి పని చేయకూడదు ఏవో జంతికలో కాజాలో పక్కన పెట్టుకుని ఓ అది అది కొద్దిగా మూత తెరిచి పెట్టుకుని అలా గుర్తొచ్చినప్పుడు అల్లా నోట్లో వేసుకుంటూ ఉండడం నవ్వులుతూ ఉన్నాం ఏదో అలా చేయకూడదు తప్పదు కాబట్టి యోగము అభ్యాసం చేయటానికి జీవితాన్ని కూడా ఆ దిశలో మలుచుకోవాలి మనస్సుని ఇంద్రియాలని ఆ విధంగా మలుచుకుని చక్కగా ఒక ఒక డిసిప్లిన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి అస్తమానం ఏదో ఒకటి నవ్వుతూ ఉండడం తర్వాత అస్తమానం ఏదో మాట్లాడుతూ ఉండడము అన్నీ కూడా యోగ శాస్త్రం యొక్క లక్షణాలు కాదు మౌనంగా ఉండాలి ఎక్కువ మాట్లాడుకోవడం మాట్లాడేమో అదేదో ఇప్పుడు బంగారం టీచీ వాళ్ళు ఎలా తూచి తూచి తూచి వాడు బంగారం చేతిలో పెడతాడు అలాగ తూచి తూచి మాట్లాడాలి బంగారం ముత్యాలు ఒలిగిపోతాయి ఏంటంటే మీరు మాట్లాడుతా అలా ఉండాలి ముత్యాలు ఒలిగిపోతాయి బాబోయ్ మా ముత్యాలు ఎన్నిపోతాయి ఒక్కొక్క మాట ఒక్కొక్క ముత్యం అన్నట్టుగా అలాగే హోల్డ్ చేస్తే చెట్టుకోవాలి అలా ఉండి ఉండి ఉండి ఓ మాట మాట్లాడితే అది ప్రేమగా ఎదరో వాళ్ళకి ఉపయోగకరంగా మాట్లాడాలి అంతేగాని ఊరికే అడిగినా అడగపోయినా సందర్భం ఉన్నా లేకపోయినా ఏదో బల పురాణ కాలక్షేత్రం కన్నా మాట్లాడుతూ ఉండకూడదు ఎందుకంటే అలా మాట్లాడినట్లయితే వాగింద్రియము ఆ విధంగా మనస్సు మళ్ళీ సంసారంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అన్ని కర్మేంద్రియాల నుండి అన్ని జ్ఞానేంద్రియాల నుండి మనస్సును ఉపసంహారం చేయవలను సమాధానం కుర్యాదు ఆ విధంగా మనస్సును ఏకాగ్రం చేసుకోవాలి అది ఏకాగ్రం అయిపోతుంది ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే ఉపసంహారం చేశారో అంటే ఇప్పుడు రోడ్లం పట తిరగడం మానేస్తే ఎక్కడ ఉంటాడు మనిషి ఇంట్లో ఉంటాడు అలాగే మనస్సు ఈ విషయాల వంపట తిరగడం మానేసింది అనుకోండి ఎక్కడ ఉంటుంది విఠల ఆత్మరూపంగా అలా నిలిచి ఉంటుంది అలాగే దాన్ని అభ్యాసం చేయాలి ఇప్పుడు కొద్దిసేపు ధ్యానాన్ని అభ్యాసం చేద్దాము సో అలా చేతులు దగ్గరగా పెట్టుకుని మహాముద్రలో చేతులు ఉంచి నడుము నిటాదుగా పెట్టి మనం కూర్చుంటాము ఇప్పుడు కన్నులు అరమోడుకుగా ఉంచాలి అంటే సగమే మూసిట్ల పూర్తిగా మూసుకుంటారు ఇది అభ్యాసం చేయండి మనస్సు ఏకాగ్రమయ్యేటువంటి చక్కటి ఉపాయం ఏమిటంటే నేత్రధ్యానం నేత్రధ్యానంలో అనేక స్టెప్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే కన్నులు అలమోడుపుగా ఉంచుత గుర్తిగా మూసేయొద్దు పూర్తిగా తెరవద్దు అలా మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం ఏమీ లేదు మీకు ఎలా వస్తే అలాగే అదే కరెక్ట్ బీ సాటిస్ఫైడ్ విత్ దాని మీద డౌట్స్ ఏం పెట్టుకోకండి ఉడికే గట్టిగా మూయొద్దు అని అభిప్రాయం మీరు ఎప్పుడైతే నేత్రాలను ఆ విధంగా పెట్టారో ఏమైంది మనస్సు ఏమైందో చూసుకోండి మనస్సు ఆటోమేటిక్గా బాహ్య విషయాల మీద ప్రసరించే మనస్సు వెనక్కి వచ్చేసి అది ఏకాగ్రమైపోయింది ఇప్పుడు మనస్సుని మరింత ఏకాగ్రం చేసే ఉపాయం ఏమిటంటే కనుగ్రుడ్లు సరిగ్గా సెంటర్లో ఉండాలి అవి ఎప్పుడూ సెంటర్లోనే ఉంటాయి అయినా కూడా ఏం పర్వాలేదు మీరు వాటిని సెంటర్లో ఉంచండి అంటే ఏమవుతుందంటే కనుగురుల మీద ఎప్పుడైతే మనస్సు ఫోకస్ చేశారో మనస్సు సర్వ విషయముల నుండి ఉపసంహారం అయిపోయి ఏకాగ్రం అయిపో అలాగే ఉండిపోవడమే పెదవులపై చిరునవ్వు ఉండాలి ఎందుకంటే యోగాన్ని ఉల్లాసంగా మనం చేయాల్సి ప్రేమతో ఉల్లాసంగా యోగాన్ని అభ్యాసం చేయాలి ఏమిటి అనే ప్రశ్న అటువంటి ప్రశ్న ఏమైనా మనస్సులో వస్తే దాన్ని డ్రాప్ చేసేటప్పుడు తర్వాత ఏమిటి అనేది ఏమీ ఉండదు ఇప్పుడు ఏదో అది ఇప్పుడు కనుగొరులను మధ్యలో ఉంచుటంగా మనస్సును एकाग्रम चुवल पै चल नीटाल బయట నుంచి ఎటువంటి శబ్దం వినపడినా ఎలాంటి శబ్దం అయినా సరే దానిని ఉపేక్షాబుద్ధితో చూడుట ఈ శబ్దం బాగుంది అని అనివద్దు ఈ శబ్దం బాగులేదు అని కూడా వద్దు శబ్దాన్ని నేను మనస్సుతో రెసిస్ట్ చేయను మనస్సు ఇటునటు చెల్లించటం చాలా సహజమైన విషయాలు దాంట్లో తప్పు ఏమీ లేదు అలా మీ పర్మిషన్ ఏం తీసుకోదు మనస్సు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెట్టినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ మనస్సుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి కనుగురుడ్లపై ఏకాగ్రము చేయ చేయాలి మనస్సును వెనక్కి తీసుకొచ్చేప్పుడు ఆ మనస్సుని నిందించవద్దు ఏమిటి ఈ మనస్సు ఇలాగే తయారైంది ఈ మనస్సు మనం చెప్పిన మాట వెంటలేదు అని అలాగేమీ వద్దు మనస్సుని ఒక శత్రువుగా మనం తయారు చేసుకోకూడదు మీరు విరోధించారు అంటే అర్థమేంటి మనస్సు శత్రువు అయిపోయిందనమాట మనస్సు శత్రువు కాదు మనస్సు మిత్రుడు ప్రియమిత్రుడు అల్టిమేట్గా మనకి మోక్షాన్ని ఇచ్చేది మనస్సు ద్వారానే కాబట్టి మనస్సుని శత్రువుగా మార్చుకోద్దు మనస్సు ఇటు చెలించినా కూడా ప్రేమగా చిన్నపిల్లవాడిని బుజ్జలించి వెనక్కి తెచ్చుకున్నట్టుగా ప్రేమగా చిరునవ్వుతో ఓహో మనస్సు ఇలా కదా అను చిరునవ్వు నవ్వుకుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కనుగొ రొడ్ల మీద మనస్సుని ఏకాగ్రము చేయవలను మీరు ఒక నిశ్చయం చేసుకోండి ఎట్టి పరిస్థితులలోనూ ఎటువంటి ఆలోచన వచ్చినా మనస్సు ఎటుపరిగెత్తినా మనస్సుని నిందించవద్దు నిరోధించవద్దు చిరునవ్వుతో వెనుకకు తీసుకోవచ్చుట ఎంత చెడ్డ ఆలోచన వచ్చినా కూడా అది మీ తప్పేం కాదు మనస్సు లక్షణం అలాగే ఉంటుంది మళ్ళీ జాగ్రత్తగా మనస్సును వెనుకకు తీసుకోవచ్చు కేవలము కనుగ్రుడ్డు మీద కనుగ్రుడ్ల మీద మధ్యలో ఉంచి ఏకాగ్రం చేయండి మనస్సుతో దేవుణ్ణి స్మరించటం మొదలు పెట్టద్దు ఇప్పుడు ఏమని స్మరించడం తర్వాత చూద్దామో ప్రస్తుతానికి మనస్సును కనుగురుడ్ల మధ్యలో ఉంచి ఏకాగ్రత చేయగలము మనస్సు ఏకాగ్రమైనప్పుడు మీలోనే మీకే తెలియకుండా దాగి ఉన్నటువంటి ఒక హయ్యర్ డైమెన్షన్ ఒక ఉన్నతమైన చేతన అదే అనుభవానికి వస్తుంది ఎప్పుడూ మనస్సు చలనం వల్ల సంసారమే అనుభవానికి వస్తూ ఉంటుంది మనకి అలా కాకుండా మనస్సు ఏకాగ్రమైపోయినప్పుడు మనలోనే ఉన్నటువంటి ఒక మహోన్నతమైన కాన్షియస్నెస్ చైతన్యం మనకు అనుభవానికి వస్తుంది అదే యోగము అంట మరింత లోతుగా మరి మనస్సుని ఏకాగ్రం చేసుకోండి ఎలాగైనా అడగద్దు ఒక అనుగురుడ్లని మధ్యలో ఉంచి జస్ట్ గో డీప్ గో డీప్ ఇంటూ ది వెబ్సప్షన్ ఆఫ్ ది మైండ్ శాంతింతి శాంతి నెల్లగా కనులను తిరువలేదు ఈ రకంగా మనస్సుని నిశ్చలం చేయటం ఆ నిశ్చలమై ఏకాగ్రమైపోయిన మనస్సుని ఆ తర్వాత ఏం చేయాలన్న తర్వాత చూద్దాం నిన్న అసలు మనస్సును ఏకాగ్రం చేయటం మీరు అభ్యాసం చేయండి ఎందుకంటే ఇప్పుడు ఒక రూపాన్ని మీరు భావన చేశారనుకోండి ఆ రూపము ఏమిటి దేవుడికి మనస్సు పెట్టుకున్న రూపం తప్ప మరొకటేం కాదు కదా కాబట్టి మనస్సు ఏకాగ్రమైపోతే ఏ నిర్గుణ నిరాకారమైన ఆ చేతన మిగిలి ఉంటుందో అదే విఠల అంట కాబట్టి రూపాన్ని గురించి మీరు ప్రస్తుతం ఏం చింత చేయవద్దు మనస్సును ఏకాగ్రము చేయుత అంటే మనస్సులో ఇక ఏ విషయము ఉండదు రూపం ఉండదు శబ్దం ఉండదు రసం ఉండదు ఏ విషయము ఉండదు ఏ సంకల్పము వికల్పము ఉండదు అటువంటి నిశ్చల స్థితిలో ప్రతిరోజు కొంతసేపు ఉండడం అభ్యాసం చేయండి అదే గొప్ప సాధన తర్వాత దానిమీద డెవలప్మెంట్స్ తర్వాత చూద్దాం ఎన్ని డెవలప్మెంట్స్ అయినా మళ్ళీ దాని దగ్గరకే వస్తాం సో రాబోయే శ్లోకాల్లో ఈ విషయాన్ని మరింత లోతుగా మనం చేస్తాము సో ప్రస్తుతానికి కరా ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సత్సత్ శ్రీకృష్ణ